అందరికి ప్రేజనండి మరి దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఈ ఆరాధనలో కూడి వచ్చిన అందరికీ శుభాభివందనాలను తెలుస్తున్నాను అండి మరి ఏసునామంలో అందరికి సమాధానం కలుగునిగాకరి దినంతా ఇక్కడ దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి తన కృపలు భద్రపరిచి సాయంకాలం సమయం మనకిచ్చి ఆయన శుద్ధించేటప్పుడు స్వరం ఏంటి మనకి ఇచ్చిన సమయం బట్టి దేవునికి శృతి చెల్లిద్దాము దేవునికి మహిమ కలుగునిగాక మరి స్టార్టింగ్ ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధన స్టార్ట్ చేద్దాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాగనుడవు సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడమైన ఏ సయ్య జీవం గలిన తండ్రి నీ సాయంత్రం సమయం ప్రభా మేమందరం మేము ఇక సన్నిధిలో చేరుటకు ప్రభావం ఇచ్చిన సమయం కొరకై కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి రాని బిడ్లందరినీ ప్రభాన్ని అర్పించండి ఇంకా ఎంతమంది రావాలని ఆశగా ఉన్నారో ప్రభావ కూడా మీరు అవకాశం దయచేయండి ప్రభా టెక్నాలజీని ప్రభావంకు సహాయం చేయండి నా విమోచకుడవు నా సజీవుడవు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నన్ను పోషించే నా పోషకుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అన్ని నామముల కంటే నామం పైనామం ఏసు నామంలో ప్రభ మాకిచ్చిన రక్షణను బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభరథండి ఈ రాత్రి కాల సమయమందు నీకు వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి నాయన ప్రభరథండి మేము నీ యొక్క వాక్యం గాయ కొనటకు ప్రభ గ్రహించిన మనసును దయచేయండి ఏసన తండ్రి జీవములని దేవుడు ప్రభ నీ యొక్క జీవపు మాటలు వినటకు ప్రభ ప్రతి ఒక బిడ్డ ఆయనపడున్నట్టు ప్రతి ఒక్కరు మీరు సమకూర్చు మనని ప్రార్థిస్తున్నాం నీ యొక్కలో చేరి ప్రభన తండ్రి నిన్ను కనిపెట్టుకుని ప్రభా నీ యొక్క వేచి ఉండే ప్రభా యొక్క భాగ్యం మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి ఇంత మంచి సమయంలో ప్రభనత మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి అంత్యం వరకు కొనసాగుటకు ప్రభ కావలసిన నతని జ్ఞానం మాకు దయచేయండి వివేచిను మాకు అనుగ్రహించండి నాయన ప్రభ నా తండ్రి బైబిల్లోని ప్రతి మర్మంలోని ప్రభా మాకు తెలియచేయండి ఏసైనా మేము చదువుతున్నాగా ప్రభ మాతో మీరు మాట్లాడుతున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడితో మాట్లాడండి నా తండ్రి ఎంతో మందికి లేని అవకాశం మాకు ఇచ్చిన ప్రభా అనేకులు ప్రభ వాక్యం వినుటకు ప్రభ కృప చూపించండి నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి వారి యొక్క విశ్వాసములు బలపడ్డునట్టు ప్రభ మీరు కృపచూపించండి ప్రభ ప్రతి కార్యంలో మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ ఏసయ శక్తి కలిగినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేజర్ రావు సిస్టర్ నేను హలో సిస్టర్ అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటేవే అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటేవే నా తయూ నీవే నా తండ్రివే నా తల్లిదండ్రి నీవేసయ్యా నా తల్లియూ నీవే నా తండ్రియూ నీవే నా తల్లిదన్ీని నీవేసయ్యా అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవ నంటి నన్ను విడిచిన నీవు నన్ను విడవ నంటివే బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధు మిత్రుడు నీవే ఎసయ్యా నా బయూ నీవే నా మిత్రుడు నీవే నా బంధు మిత్రుడు నీవే ఎసయ్యా అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవ నటీవే నన్ను విడిచిన ీ నన్ను విడవనంటీవే వ్యాధుల్లు నన్ను ముట్టినా బాదలు నన్ను చుట్టిన వ్యాధుల్లు నన్ను ముట్నా బు నన్ను చుట్టిన నా కుండవే నా కోటాయువే నా కుండ కోట నీవేసయ్యా నాకుండవే నా కోటాయువే నాకుండ కోట నీవేసయ్యా అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే అందరూ నన్ను విడిచిన విడవాంటే నేను నిన్ను నమ్ముకుంటీనే భయపడ కంటీవే నేను నిన్ను నమ్ముకుంటీనే భయపడ కంటీవే నా తోడయూ నీవే నాయువే నా తోడు నీడ నివేయస్సయ్యా నా తోడయూ నీవే నాయువే నా తోడు నీడ నివేయస్సయ్యా అందరూ నన్ను విడిచేనా నీవు నన్ను విడవ నంటివే అందరు నన్ను విడిచినేజ్ ప్రేజ్ లో మధ్యలో ఉన్న బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు దిగి బ్రదర్ ప్రేజ్ రాడు మీరు వాక్యం షేర్ చేసుకో మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తున్నామం నా హృదయపూర్వక వందనములు శుభములు ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగే ఈ మంత్ యొక్క షీట్ లో నా పేరు పెట్టిన చంద్రశేఖరరావు అన్న కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కనికరం గల తండ్రి నీకు వందనములు జీవం కలిగిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ తండ్రి ఈ గడిచిన కాలం అంతా ఈ దినం వరకు నైనా ఈ క్షణం వరకు ప్రభువ నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడి అయ్యా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి మేము ఎన్నిక లేని వారం ప్రభు అయ్యా మేము పాపులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా అయ్యా నశించిపోయేవారిగా మేముండగా ప్రభు అలాంటి మమ్మల్ని ప్రేమించిన అయినా మీరు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని ఏ మాత్రము యోగ్యత లేని అర్హత లేని ఎందుకంటే ఏ భేదము లేదు నాయన మేము అందరం కూడా నాయన తండ్రి పాపము చేసిన వారమే నీవు అనుగ్రహించే మహిమను పొందలేని వారిగా ఉంటుండగా మా పాపముల చేతనైనా మా అపరాధముల చేతనైనా మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు నాయన ఈ లోకములోనికి నాయన నశించిపోతున్న మమ్మల్ని నాయన వెతకి రక్షించుటకునైనా మాకు రక్షకుడుగా నాయన తండ్రి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి నాయన మా విమోచకుడుగా నాయన ఈ లోకంలోనికి వచ్చి ఆ కలవరి సెలువులో తండ్రి మా పాపములన్నీ నాయన ఆ శిలువ ఆ మ్రానునైనా మీ భుజముల మీద మోసినైనా తండ్రి ఆ కలవర శిలువలో మీరు ఎంతగానో బాధ అనుభవించినారు ఎంతగానో శ్రమ అనుభవించినారు ఎన్నో నిందలు అవమానాలన్నిటినీ భరించి ఓర్చుకొని సహించి ఆనందించినైనా నీ కృపచేతనైనా మమ్మల్ని రక్షించుకున్నందుకు విలువ లేని నీ యొక్క రక్తమునునైనా క్రైదనముగా పెట్టి విలువ తండ్రి మమ్మల్ని మీ స్వత్తుగా మార్చుకున్నందుకు మా శరీరములను ప్రభు నీ ఆలయములాగా నీ మందిరములాగా నీ నివాస స్థలములాగా అయినా మమ్మల్ని చేర్చుకున్నందుకు ఆత్మ సంబంధమైన మందిరము వలెనైనా మమ్మల్ని కట్టినందుకు దేవా మీకు ఈ దినం నైనా తండ్రి ఈ రాత్రికాల సమయం ప్రభు నీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఒకప్పుడునైనా మేము దాస్యంలో ఉన్న వాళ్ళం ప్రభు ఇప్పుడు మమ్మల్ని దత్తపుత్రులుగా చేసినవయ్యా మాకు పరలోకమందు పౌరస్థితిని ఇచ్చినవయ్యా తండ్రి అవునయ్యా ప్రభువ ఒకప్పుడు అపవాది చెరలో ఉన్న వాళ్ళం బలహీనతలో ఉన్న వాళ్ళము తండ్రి సాతాని యొక్క అయినా తండ్రి తండ్రి స్థాతాన్ని విధానంలో ఉన్న వాళ్ళమే ప్రభు అలాంటి చీకటిలో ఉన్న నాయన మా మీదకి నీ వెలుగు వచ్చింది అయ్యా ఆ వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన ఆయన మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా నాయన మార్చుకున్నందుకు అంతరంగమందు దేవా మమ్మల్ని యూదులుగాను నాయన తండ్రి పరిశుద్ధులుగాను అయినా తండ్రి మమ్మల్ని చేర్చుకున్నందుకు దేవా నీకు స్తోత్రములు కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువ ఈ రీతిగా నీ సన్నిధిలో నాయన ఈ దినమునైనా నేను నిలబడి నీ యొక్క పక్షమున నేనుండి వాక్యము చెబుతానని నేను అనుకోలేదు ప్రభువ కానీ తండ్రి ఇది నీ కృప వలనే తండ్రి ఈ దినమునైనా ఆ వాక్యము శరీరధారిగా కృపాసక్త్య సంపన్నుడు మన మధ్యలో నివసించినట్టు ఈ రోజు చెప్పబడే ఈ వాక్యములో మీరున్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్నావు దేవా మా మధ్యలో నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నామయ్యా కాబట్టి తండ్రి మాతో మాట్లాడండి మాలో పాపం ఉంటే చూపించండి అయ్యా దేని విషయంలో ప్రభువ మీకు ఇంకా మేము అంగీకారంగా ఉండలేకపోతున్నాము దేని విషయంలోనైనా మా క్రియలు ఇంకా నైనా తండ్రి మీకు అంగీకారంగా లేకుండా దేని విషయంలోనైనా మేము ఇంకా తండ్రి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నామో తండ్రి మా బలహీనతలు చూపించండి అయ్యా మా లోపాలు చూపించండి అయ్యా లేని విషయంలో ప్రభా మేమింకా తగ్గిపోతున్నామో తండ్రి మాకు చూపించండి అయ్యా మాలో ఉన్న కఠినతనము తొలగించండి వినగలిగిన చెవులు మాకు దయచేయండి గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేసి మనసు తిప్పుకొని నీ వలన స్వస్థత పొందినట్లు నాయన ఇది నమ్మ కృప చూపించమని కనికరించమని ప్రార్థిస్తూ నా స్వనీతిని నేను స్థాపించుకోకుండా నా స్వబుద్ధిని ఎక్కడ కూడా నేను ఆధారం చేసుకోకుండా ఏవి దగ్గర నేను నేర్చుకున్నాను ఏవిని మీరు నాకు తెలియజేయమని ప్రేరేపించారు ఏ విషయములైతే నాకు బోధించమని మీరు సెలవిచ్చారో బ్రవ్వా ఆ వాగ్దానములు ఆ వాక్యములు ఇక్కడ నీ నీ ప్రియులు ఎదుట నేను ప్రకటించలాగునా తండ్రి నీ యొక్క ఆత్మ నడిపింపు నీ యొక్క ఆత్మ సహాయం నాకు దయచేయండి నా స్వనీతిని స్థాపించుకోకుండా నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోకుండా దేవా ఇదిగో నాయన నా ప్రవర్తన అంతటి ఎందునైనా నీ అధికారముందునైనా నన్ను నేను అప్పజెప్పుకుంటున్నానయ్యా నా స్వకీయ మహిమను వెతుక్కోకుండా ప్రభువ మిమ్మల్ని మహిమపరచులాగున తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి నువ్వు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి ప్రభువ నిన్ను మహిమపరచులాగునాయన తండ్రి నాకు కృపచూపించండి సహాయపడండి నీ ఆత్మ నడిపింపు ఇక్కడ దయచేసి తండ్రి నీ యొక్క ఆత్మ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో దేవ నీకు ప్రార్థించిన ఆయన తండ్రి నిన్ను అడిగి వేడుకుంటున్నాను ప్రవ్వ ఆమె వ్యూహాను రాసిన మొదటి పత్రిక వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం మనం ఈరోజు ధ్యానిస్తున్న అంశం యొక్క ఈ వాక్యము మూల వాక్యము కాబట్టి ఇక్కడ ఏం రాయబడింది అంటే రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఎందు నిలిచియుడువాడు ఎవడను ఇది కాదు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనము తొమ్మిదో వచనము పదో వచనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనము పాపము లేని వారమని చెప్పుకుని మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అపద్ధికునిగా చేయువడమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు కాబట్టి ఈ మూడు వాక్యాలను ఉద్దేశించి దేవుడు నాకు ఏ వాక్యమైతే తెలియజేసిండు ఏ వాక్యమైతే దేవుడు ఇక్కడ మీ ఎదుట ఆయన ప్రకటించమన్నాడు ఆ వాక్యములనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనము అంటే దాని అర్థమైంది చెప్తున్న నేనైనా వింటున్న వారు ఎవరైనా ఈ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఈ వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు అలాగే ఈ వాక్యము వింటున్న వారందరి గురించి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి మనము పాపము లేని వారము అని చెప్పుకొనిన ఎడలా అంటే మనలో చెబుతున్న నాలో వింటున్న మీలో చూడండి ఎవరిలోనైనా గాని నాలో ఎలాంటి పాపము లేదు కాబట్టి అసలు పాపము అంటే ఏంటి చూడండి పాపము అంటే యోహను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనంలో ఏముందంటే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడము దేవుని మాట విని మనము దేవునికి లోపడకుండా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము జీవించకుండా దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞలను తెలుసుకొని కూడా మనము అతిక్రమించి జీవించినప్పుడు అది పాపము పరిగణించబడుతుంది కాబట్టి మాట వినకపోవడము ఆజ్ఞను అతిక్రమించడము పాపం కాబట్టి ఎందుకు యోహాను ఈ మాట చెప్తున్నాడు అంటే ఈరోజు మన జీవితాన్ని బట్టి మనలను బట్టి ఈరోజు మనము పరిశీలించుకోవడానికి ఈరోజు నా జీవితంలో నేను ఎంతవరకు దేవుని మాటకు నేను విధేయత చూపిస్తున్నాను ఎంత దేవుని ఆజ్ఞలను నేను గాయకొంటున్నాను దేవుడు నాకు సెలవిచ్చిన ప్రకారము నేను సమస్తము దేవుని పట్ల జరిగించగలుగుతున్నాను ఏ దేవుడైతే ఏమీ నన్ను ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు చేయకూడదు అవి ఎంత నేను చేయకుండా ఉండగలుగుతున్నాను అనేది గ్రహించుకున్నప్పుడు మనలో పాపం కనిపిస్తుంది అప్పుడు మనం పాపము లేని వారము అని చెప్పుకొని ఎడల ఎవరు జీవితంలో ఎవరు మోసపోతున్నారు పాపము లేని వారము అని వాళ్ళే వారిని వారు మోసపరుచుకుంటున్నారు ఈరోజు లోకంలో ఇదే జరుగుతోంది ఈరోజు మనుషులందరి దగ్గర ఇదే జరుగుతుంది నాలో ఎలాంటి పాపము లేదు కాబట్టి నేను ప్రభువుకి అంగీకారముగా ఉన్నాను అని మనుషులు ఏం చేసుకుంటున్నారు వారిని వారు ఎన్నికైన వారిగా ఎంచుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైతే మనలో పాపము లేదు అని చెప్పుకుంటే ఏమవుతుంది మనలో సత్యము లేదంట చూడండి ఈ వాక్యము అర్థం కావాలంటే మనం కొన్ని చూడాలా అప్పుడు ఈ వాక్యము మరలా మనం చివరికి వచ్చినప్పుడు ఈ వాక్యాలన్నీ చూసినప్పుడు ఈ దేవుని సాక్షాలు మనం విన్నప్పుడు బైబుల్లో ఎవరు అలా ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ఈరోజు మన మనోనేత్రాలు కూడా విప్పబడాలా మన హృదయాలు కూడా తెరవబడాలా అప్పుడే వాక్యానికి లోబడతాము లేకపోతే వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా విని వాక్య ప్రవర్తించు వారునై ఉండమన్నాడు యోగన్ కాబట్టి వినే దాని వల్ల విశ్వాసము కలుగుతుంది కానీ ఆ విశ్వాసము క్రియలు లేనిదైతే అట్టి విశ్వాస మతాన్ని రక్షించలేదు ఈరోజు దేవుని గురించి నువ్వు వింటున్నావు దేవుని పట్ల నీకు విశ్వాసం దేవుని పట్ల నీకు నమ్మకం కానీ ఆ విన్న వాక్యము నీ జీవితములో నువ్వు పాటించినప్పుడు నీలో సత్క్రియలు అప్పుడు ఆ సత్క్రియలను బట్టి ఆ క్రియలను బట్టే ఒకనొక దినము దేవుని ఎదుట నువ్వు దోషిగానో నిర్దోషిగానో నిలబడతావు కాబట్టి వింటున్న మనము ఎంత దేవునికి ఆ వాక్యానికి లోబడగలుగుతున్నాము ఎంత ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నాము ఎంత ఆ వాక్యాన్ని మన జీవితాన్ని బట్టి పరిశీలించుకొని మనము మార్పు చెందగలుగుతున్నామో లేమో మనల్ని మనమే పరిశీలించుకోవాలా మనల్ని మనమే విమర్శించుకోవాలా ఆనాడు చూడండి వీళ్ళు మోసపరుచుకోవడము నాలో పాపం లేదనే దానికి చూడండి న్యాయాధిపతులు సమయంలో మొదటి గ్రంథము ఏడో అధ్యాయము మూడో వచనము చూడండి ఇస్రాయేలీలు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్లారు పిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు ఎప్పుడైతే ఈ ఇస్రాయేలీలు పిలిస్తీనుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో నాలుగు మంది చనిపోయి ఈ ఇస్రాయలీలు పిలిస్తీలు చేతిలో ఓడిపోతారు ఎప్పుడైతే పిలిస్తీలు చేతిలో ఓడిపోయిన ఇస్రాయేలీలందరూ మరలా తమ డేరాల దగ్గరకు వచ్చి అక్కడున్న ఇస్రాయేలీలు ఆ పెద్దలందరూ కూడి ఎందుకు యహోవా మనలను ఓడించెను అని వాళ్ళు ఆలోచించి ఏం చేశారు నిబంధన మందస్తము మనము తెప్పించుకుందాము ఈ నిబంధన మందస్తము మనతో ఉంటే మనము మన శత్రువుల మీద విజయం పొందొచ్చు ఎందుకంటే ఈ నిబంధన మందస్తు అంటే దేవుడే కాబట్టి ఇప్పుడు దేవుడు దండులోనికి వచ్చినప్పుడు ఆయనను ఎవరు ఓడించగలరు అని వాళ్ళు ఆలోచించి ఏం చేశారు మరల పిలిస్తీలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు సుమారు చూడండి ముప్పది నాలుగు మంది చనిపోయారు నిబంధన మందస్తుం ఉంది కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అని వీళ్ళు తలంచుకొని వాళ్ళు దేవుడు ఎందుకు మనలను ఓడించిండు మనలో దేవునికి విరోధమైన పాపముందేమో దేవునికి విరోధమైన క్రియలు మనలో ఉన్నాయేమో దేవునికి ఇష్టానుసారముగా మనం చేయలేదేమో అని దేవుని సన్నిధిలో ఉండి దేవుని దగ్గర మొరపెట్టకుండా వీళ్ళు చేశారు మనలో ఎలాంటి పాపము లేదు కాబట్టి అని ఎక్కడ కూడా దేవుని దగ్గర వారి పాపాలు ఒప్పుకోకుండా ఆ నిబంధన మందస్తము మన దండులో ఉంటే ఆ నిబంధన మందస్తుము మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నట్టు అని తలంచుకొని మరలా యుద్ధానికి పోయినప్పుడు మంది చనిపోయారు ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే ఈరోజు ఆనాడు ఉన్న ఇస్రాయేలీలు ఈనాడు ఉన్నారు ఎందుకంటే ఆనాడు ఆ తరంలో వాళ్ళు అలానే మోసపోయినారు అప్పుడు ఇరవై సంవత్సరాలు వాళ్ళు దుఃఖపడుతున్నారు అంటే వారిలో పాపం ఏంది ఎందు నిమిత్తము మేము ఈ పిలిస్తీన్ చేతిలో ఓడిపోతున్నాము ఎందుకు దేవుడు మనలను ఈ పిలిస్తీన్ చేతిలో ఓడిస్తున్నాడు దానికి హేతువేంది దానికి కారణం ఏంది అని దేవుని దగ్గర వీళ్ళు విచారించకుండా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తద్వారా ఏమైంది ఇరవై సంవత్సరాలు దుఃఖపడుతున్నారు అప్పుడు దేవుడు ఏం చేసిడు సమూహ లేని ప్రవక్తని పంపించి ఆనాడున్న ఇస్రాయేలీతో మాట్లాడుతున్నాడు ఈనాడున్న ఈ వాక్యం వింటున్న నీతో చెబుతున్న నాతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి సమయలు ఇస్రాయేల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యహోవయద్ధకు మీరు మల్లు కొనిన అంటే వాళ్ళు దేవుని నిబంధన అందస్తున్న మనతో ఉంది మనం దేవునితో ఉన్నామనుకున్నాము గాని మన హృదయములు దేవునికి అంగీకారముగా లేవు అన్న సత్యాన్ని మర్చిపోయిన దేవుడు తన ప్రవక్తను పంపించి చెప్తున్నాడు మీ పూర్ణ హృదయముతో మీరు ఏం చేయాలంట దేవుని వైపు మనుకోవాలా ఈరోజు మన జీవితాలు చెప్పండి దేవుని కంటే ఎక్కువగా మనం సుఖానుభవాలు ప్రేమించే వారి పైకి భక్తి గలవారమై ఉన్నాం గాని మన లోపల శక్తి ఉందా మనలో దేవుని యొక్క ప్రభావం ఉందా చూడండి ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్న నాకన్నా మీరు ఎక్కువగా దేనిని ప్రేమించినను మీరు నాకు పాత్రులు కారు ఈ రోజు దేవుని కన్నా ఎక్కువగా మనం ప్రేమించట్లేదా మన భార్యను ప్రేమించట్లేదా మన బిడ్డలను ప్రేమించట్లేదా ధనాన్ని ప్రేమించట్లేదా అంటే దాని అర్థం ఏంది నీ హృదయము ప్రభుకి దగ్గరగా లేదు కాబట్టి దేవుడు చెప్తున్నాడు మీ హృదయాలు దేవుని వైపు లేవు కాబట్టి మీ పూర్ణ హృదయముతో యుహోవ యోధకు మీరు మల్లుకొని అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఎందుకు ఇరవై సంవత్సరాలు వాళ్ళు దుఃఖపడ్డారు ఎందుకు యహోవా దేవుడు వారి పక్షానున్నప్పుడు వాళ్ళని విజయాన్ని ఇవ్వకుండా ఎందుకు దేవుడు వారిని ఓడించిందంటే ఇతర దేవతల తట్టు తిరిగి మా దేవునికి విరోధంగా మేము పాపము చేస్తామే పైనున్న ఆకాశం గాని క్రిందన్న భూమి అందే గాని భూమి వేటి రూపమునైనాను మీరు చేసుకొనకూడదు మీరు వాటికి సాగిల మీరు వాటికి మొక్కకూడదు నమస్కరించకూడదు అన్న దేవుని ఆజ్ఞను అతిక్రమించి మేం పాపము చేశాము మాలో పాపముంది అని వాళ్ళ పాపాన్ని బట్టి ఈ ఇరవై సంవత్సరాలు వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కనికరాన్ని అందుకోలేక ఇస్రా ఎంత ప్రేమగా దేవుడు ప్రభు కాబట్టి వాళ్ళ దుఃఖాన్ని చూసి ఓర్చుకోలేక సహించలేక వారి తప్పును వారి ఎదుట చూపిస్తూ ఒక ప్రవర్తన పంపించేది దేవుడు ఈరోజు ఆ అన్య దేవతలు ఆ అష్టారోత దేవతలు ఎవరంటే మనిషి మనుషులు విగ్రహం అయిపోయినారు తప్పు విగ్రహం కాబట్టే కదా నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తే నాకు పాత్రులు కారు అంటే దాని అర్థమైంది మనము దేవునికి మన హృదయాలు ఇవ్వలేదు కాబట్టి ఇది విగ్రహారాధన అని ఈరోజు ఉన్న క్రైస్తవులు ఈ రోజు ఉన్న దేవుని బిడ్డలు ఈరోజు ఆ భావంలో లేరు కాబట్టి నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రులు కాదు ప్రతి దినము తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించని నాకు పాత్రుడు కాడన్నాడు ఈరోజు నీ శిలువను ఎత్తుకొని నువ్వు వెంబడిస్తున్నావా నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిరువులో ఆయన మరణించిన ఆ ప్రేమను ఆ శిలువను గురించిన సువార్త ఈరోజు ఇతరులకు నువ్వు ప్రకటిస్తున్నావా ఈ భారం నీ మీద ఈ ఆజ్ఞ దేవుడు నీకు ఈ ఆజ్ఞను ఈ రోజు నీ జీవితంలో గైకుంటున్నావంటే నీకు సమాధానం నాకు సమాధానం ఉందా వింటున్న వారికి సమాధానం ఉందా గ్రహించుకోమంటున్నాడు దేవుడు చూడండి అన్ని దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి అంటే వీళ్ళు నిబంధన కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను యోగ్యుడును నేను ఎన్నికైన వాడున అనుకుంటున్నాము నేను నా జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దీన్ని ప్రేమిస్తున్నాను ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞలు నేను గై కొంటలేదు ఈరోజు దేవుడిచ్చిన వాక్యము నాలో లేదు కానీ నాలో పాపము లేదు అని మనుషులు ఈరోజు చెప్పుకుంటున్నారు ఇది తదున అని ఈరోజు మనల్ని అడుగుతున్నాడు ఇది మీకు తగునా ఈరోజు మీరు చెప్పగలరా చెబుతున్నా నేను చెప్పగలనా నాలో ఏ పాపము లేదు మీలో ఏ పాపము లేదు మీరు అన్ని విషయములలో దేవుని ఎదుట నిందా రహితులుగా మీరు కనబడుతున్నారు అనే ప్రశ్నకి ఈరోజు నీ జీవితంలో నీకు సమాధానం ఉందా ఇది ప్రభు గ్రహించుకోమంటున్నాడు చూడండి అప్పుడు ఆయన పిలిస్తీల చేతుల నుండి మిమ్మను విడిపించును చూడండి తర్వాత ఏం జరిగింది సమూయాలు మొదటి గ్రంథము ఏడో అధ్యాయము ఆరో వచనము వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది చూడండి ఐదో వచనము అంతటా సమూలు ఇస్రాయేలీలందరినీ మిస్పాకును పిలవనం నేను మీ పక్షమున యహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం యహోవా దృష్టికి మేము పాపాత్ములం అని ఒప్పుకొని చూడండి ఈరోజు నేను పాపిని నేను ఇంకా నా జీవితంలో దేవుని మాట వినడం లేదు ఇంకా నేను నా జీవితంలో నేను దేవునికి లోబడడం లేదు ఇంకా జీవితంలో పలా వాక్యంలోనూ ఆజ్ఞలోనే తగ్గిపోతున్నానే నేను పాపినే నేను పాపమునని ఈరోజు సన్నిధిలో ఈరోజు మీ హృదయాలు ప్రభు ఎదుట నాలో పాపముందని ఒప్పుకోగలుగుతున్నాయా అలా ఒప్పుకోకపోతే మోసపోతున్నారు ఈరోజు దేవుణ్ణి మనము అపధికునిగా చేస్తున్నాము ఆయన వాక్యము మనలో లేదు ఆయన వాక్యము ఆయన ఆజ్ఞలు వీరి హృదయములో ఉంటే వీరిలో దేవుని పట్ల భయం ఉంటే ఆ అన్ని దేవతలను అష్టారత దేవతలను ఆనాడు ఇస్రాయేలీలు సేవించేవారు కాదు అది పూజించేవారు కాదు అలా దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారిలో ఉన్న పాపాన్ని ఒప్పుకోకుండా ఆ దేవుని నిబంధన మందస్తుము మనతో ఉంటే దేవుడు మనకు ఉన్నాడనే భ్రమలో ఉండి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఘోరాతి ఘోరంగా శత్రువుల చేతిలో ఓడిపోయినారు ఎప్పుడైతే ఇరవై సంవత్సరాలు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అంతా నష్టపరుచుకుంటున్నారు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ ఇరవై ఏళ్ళు గడిచినా కాని ఇంకా వారిలో ఉన్న పాపాన్ని వాళ్ళు గ్రహించలేని గుడ్డి వాళ్ళు ఈ రోజు క్రైస్తవులు గుడ్డివారిగా ఉన్న మత్తులో ఉన్న భ్రమలో ఉన్న వాస్తవంలో లేరు నిజములో లేరు ఎందుకంటే వాక్యము నీ జీవితాన్ని చూపించట్లేదా ఈరోజు నువ్వు చదివే వాక్యము ఈరోజు నువ్వు ప్రకటించే వాక్యము ఇది నీ నీ నీలో ఉందా అని అడిగితే నాలో లేనప్పుడు ఇది పాపం కదా ఇది గ్రహించుకుంటున్నారా ఎవరిని ఎవరు మోసపరచుకుంటున్నారు మనలను మనమే మోసపరచుకుంటున్నాము అందుకు దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును కాబట్టి వారిలో ఉన్న పాపాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు ఆ అన్ని దేవతలను ఇష్ అష్టారత దేవతలను తీసివేయకుండా నిబంధన ఉంటే దేవునితో ఉన్నట్టు అనుకుని యుద్ధాల్లోకి వెళ్ళి ఓడిపోతున్నారే తప్ప మా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మేము ఈ ఆజ్ఞను అతిక్రమించి పాపంలో ఉన్నామన్న సత్యాన్ని గ్రహించలేకపోయినారు కాబట్టి ఒక ప్రవర్తనని పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆనాడు ఇస్రాయేలీలు మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు చూడండి సమూయాలు మొదటి గ్రంథము ఏడో అధ్యాయము పదో వచనము సమూహాలు దహనబలి బలి అర్పించుచుండగా పిలిస్తీనులు యుద్ధము చేయుటికై ఇస్రాలు మీదకి వచ్చిరి అయితే యహోవా ఆ దినమున పిలిస్తీనుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేళలు చేత ఓడిపోయి అంటే విజయం ఎప్పుడొచ్చింది కణికరము ఎప్పుడు కలిగింది పాపాత్మలమని ఒప్పుకున్నప్పుడు ఆ వారి హృదయాలు దేవుని తట్టు తిప్పి దేవుణ్ణి సేవించినప్పుడు వారి హృదయంలో ఉన్న ఆ దేవునికి ఏమైనవి తీసివేసినప్పుడే విడుదల ఈరోజు దేవుడు ఈరోజు నీతో నాతో మనతో అదే మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు గ్రహించుకోమంటున్నాడు ఈరోజు మన హృదయాలు నిజంగా దేవునికి అంగీకారంగా ఉన్నాయా మన హృదయాలు నిజంగా దేవుని ఎదుట ఎలాంటి దోషారోపణ చేయకుండా ఉన్నాయా దోషారోపణ చేస్తుందంటే నీకు ధైర్యం లేదు దోషారోపణ చేస్తుందంటే నీకు రక్షణ లేదు దోషారోపణ చేస్తుందంటే రేపటి దినం దేవుని ఎదుట నీకు బహుమానం లేదు దోషారోపణ చేస్తుందంటే రేపటి దినము దేవునితో పాటు ఉండే ఆ స్థానము నీకు నాకు కాబట్టి ఈ వాక్యం వింటున్నా మనము గ్రహించుకోండి వాళ్ళు పాపము లేని వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు మోసపోయిన ఇరవై సంవత్సరాల జీవితంలో నష్టపోయిన ఈరోజు నీ జీవితంలో నువ్వు నష్టపోతావా ఈరోజు ఈ నీ జీవితంలో ఇంకా నేను నీ పాపాన్ని గ్రహించుకోకుండా ఇంకా నేను దేవుని వాక్యాన్ని పాటించడం లేదే దేవుని వాక్యములో నేను లేనే దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమిస్తున్నానే అలాంటప్పుడు నేను ఎన్నికైన వాడని నేను పాపం లేని వాడని అని తలంచుకునే ఆలోచన మంచిదంటారా అని ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఇది మంచిదంటారా ఇది మీకు క్షేమం ఇది ప్రభు చిత్తం అంటారా అని ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు నిన్ను నన్ను మనల్ అందరిని అడుగుతున్నాడు ఈ వాక్యం వినేవారు అందరినీ దేవుడు అడుగుతున్నాడు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు మీ జీవితాన్ని బట్టి మీ క్రియలను బట్టి దేవుని ఎదుట మీరు ఏ రీతిగా ఉన్నారో దాన్ని పరిశీలించుకో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఇంకొక వాక్యము న్యాయాధిపతులు చూడండి న్యాయాధిపతులు పదో అధ్యాయము ఆరో వచ్చినము న్యాయాధిపతులు పదో అధ్యాయము ఆరో వచ్చినము ఇస్రాయలీలు యహోవ సన్నిధిని మరలా దుష్ప్రవర్తులైరి వారు యహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి ఈరోజు దేవుని సేవ ఒకప్పుడు చేసే ఆసక్తి ఒకప్పుడు నీకు దేవుని పట్ల ఉన్న ఆ మొదటి ప్రేమ ఈరోజు నీలో ఉంది అంటే నువ్వు చెప్పగలవా ఈరోజు దేవుని సేవ మానివేసినోళ్ళు ఒకప్పుడు దేవుని కొరకు జీవించిన వాళ్ళు దేవుడే సర్వము దేవుడే మాకు సమస్తము ఆయననే మాకు ఆధారము అని అన్ని ఆయన తర్వాతనే అనుకోని దేవుణ్ణి వెంబడించిన వాళ్ళు దేవుని గురించి ప్రకటించిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఈరోజు అదే దేవుని పట్ల ఆ మొదటి ప్రేమ నీలో ఉందా అంటే మనకు సమాధానం ఉందా అనాడు ఇస్త్రాలు అలానే ఉన్నారు అంటే దోషులుగా నిలబడుతున్నారు అంటే పాపముంది ఆయన సేవ మానివేస్తే ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని సేవ చేస్తున్నావు చూడండి లేదా పెళ్లి రమ్మన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క కుంటి సాకు చెప్పినట్టు ఈరోజు నీ జీవితంలో సాకులు చెప్తున్నా చూడండి గ్రహించుకోండి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మనం అందరం ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని సరి మన ఇల్లు ఎలా ఉంది ఆయన తోకం వేసి త్రాసు వేసి చూస్తున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు దీన్ని త్రోసి వేసి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు నీ జీవితంలో అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేస్తే ఒకనొక దినము దేవుని ఎదుట నీ జీవితంలో నువ్వు కనికరం లేని తీర్పు పొందుతావు ఆనాడు దేవుడు క్షమించడు ఆనాడు దేవుడు అయ్యా నేను పాపములో ఉన్నాను నేను అతిక్రమం చేసినాను అని ఆనాడు ఒప్పుకుంటే ఆనాడు పాప క్షమాపణ లేదు కాబట్టి మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు చెప్పే నేను ఈ రాత్రి ఉండొచ్చు ఉండకపోవచ్చు వింటున్నా మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు నరుని ఆయువు లాంటిది అన్నాడు దేవుడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారం మనం కాబట్టి దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ వాక్యము చూడండి ఎందుకు ఈ దేవుడు ఈ మాట చెప్తున్నాడు నాకు తెలియదు చూడండి మనము ప్రతి దినము ఈ మాటకు లోబడి ఉండాలి చూడండి యాకోబు రాసిన పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎలా ఉండాలంట దేవుని ఎదుట ఇక్కడ చెప్తున్నాడు చూడండి యాకోబు నాలుగులో దేవుడు చెప్తున్నాడు పద్నాలుగు వచ్చినము రేపేమి సంభవించున్నో మీకు తెలియదు నాకు తెలియదు మీకు తెలియదు కాబట్టి మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారమే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను ఈరోజు నా దేవుని చిత్తము నా పట్ల ఇంకా ఉంటే నేను ఇంకా దేవుని సేవ చేస్తాను ఇంకా అనేకుల గురించి దేవుని ఎదుట సాక్షిగా ఉంటాను నేను నా జీవితంలో నేను పాపము లేని పాపము లేని నా దేవుని ఎదుట నిలబడతాం ఎక్కడ కూడా దేవుని వాక్యమునే గాని దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలే గాని నా పట్ల దేవుడు కోరుకునే ప్రణాళికే గాని ఉద్దేశమే గాని చిత్తమే గాని దేని విషయములో కూడా నేను అశ్రద్ధ చూపించకుండా నిర్లక్ష్యము చూపించకుండా ఎక్కడ కూడా దేవునికి లోపడకుండా అభిధేయత చూపించకుండా నమ్మకమైన పరిచారకుడుగా నమ్మకమైన దాసుడుగా నమ్మకమైన దేవుని కుమారుడుగా నేను జీస్తాను అనే తీర్మానం ఉంటే ఈ బ్రతికినా కొంతకాలంలోనైనా మనం దేవుని ఎదుట యోగ్యులుగా ఉంటాము కాబట్టి మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్న వలను ఇప్పుడైతే మీరు డమ్మములయందు అతిశయపడుతున్నారు చూడండి డమ్మే కదా పాపం ఉండి కూడా పాపం లేదని విర్రవేగడం తప్పు కాదు అన్నాడు ఇస్రాయేలీలు అలానే ఉన్నారు కదా ఆ శాస్త్రులు పరిశీయులు కూడా అలానే ఉన్నారు కదా ఇది అతిశయము ఇది క్రైస్తవులకు తగునా అంటున్నాడు దేవుడు ఇట్టి అతిశయపడుట మనకు మంచిదా ఇది మనకు మేళ ఇది మనకు క్షేమకరమా అని దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నన్ను ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశించి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలు ఉద్దేశించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు నా జీవితంలో పాపము ఉండి ఇంకా నేను పాపములో ఉండి ఇంకా నా జీవితంలో దేవునికి లోబడకుండా దేవుని మాట వినకుండా దేవుడు చెప్పినట్టు చేయకుండా ఈరోజు నేను అతిశయపడము ఈరోజు నేను ఢమ్మముగా ప్రవర్తించడము ఇది నాకు తగున మీకు తగున ఆలోచించుకోండి హృదయాలు కఠినపరుచుకోవద్దు మనల్ని మనం మోసపరుచుకోవద్దు ఎందుకంటే ఆయన సత్యము మనలో ఉండదు కాబట్టి ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయు నిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగను చెప్పండి ఎన్ని సంవత్సరాలు మనం ఈ ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయినాము ఎన్ని సంవత్సరములు దేవుడు తన దాసుడు ద్వారాను దాసుల ద్వారాను ఎన్ని వాక్యాలు మనకి మేలుకరమైనవి దేవుని చిత్త ఆయన చేయమని చెప్పి మనం విన్నాం కదా ఏనాడన్నా చేసినమ్మా అది పాపం కదండి అని దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు వింటున్నా మిమ్మల్ని అడుగుతున్నాడు చెబుతున్నా అడుగుతున్నాడు మేలైనది ఎరిగి చాలా మంది పాపం అంటే తాగేవాడిని చూసావు లేదా అన్ని జను చూసాం లేదా ఇతరులను చూసి మేము మంచి వాళ్ళము అనుకుంటున్నారే నీకు ఎన్ని మేలైనవి దేవుడు చెప్పిండు అవన్నీ చేసినవా అవి చేయకపోతే ఇక్కడ ఏం చెప్తుంది లేఖనం పాపము కలుగుతుంది ఇప్పుడు చెప్పండి మనలో పాపం లేదా అని దేవుడు అడుగుతున్నాడు చూడండి ఎన్ని మేలైన వాక్యాలు దేవుడు మనతో మాట్లాడినప్పుడు అవన్నీ మనం చేసిన అదే కదా వాడు అర్థములో చూచుకొని అవతలకి వెళ్ళిపోయి తాను ఎట్టివాడో మర్చిపోవు అన్నాడు మనం మర్చిపోతున్నాం కానీ దేవుని సన్నిధిలో కనపడుతున్నాం దేవుని ఎదురుంటాను మనం ఏమనుకుంటున్నాము ఈ ఫిలిస్తీన్లు నిబంధన దేవుడితో ఉన్నట్టు అనుకున్నట్టు ఈరోజు మనం ఈ ప్రేయర్ లో జాయిన్ అయిన దాన్ని బట్టు లేదా మనం దేవునికి ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టు దేవునికి ఉపవాసం ఉన్న దాన్ని బట్టు లేదా దేవుని పరిచయం చేస్తున్న దాన్ని బట్టు లేదా దేవుడి పట్ల ఉన్న భక్తిని బట్టి అనుకుంటున్నామే నాకు దేవుడు ఎన్ని మేలైనవి మనకు చెప్పిండు ఎన్ని విషయములు దేవుడు మనకు బయలుపరిచిండు ఇవన్నీ చేసినమా అనే దానికి మీకు సమాధానం ఉందా చూడండి చెప్పే నన్ను చూడద్దు ప్రకటించబడుతున్న వాక్యాన్ని చూడండి చెప్పేవాడు ఉన్నాడు ఎలాంటి వాడైనా వాడు లోకములో నీచుడైనా దేవుడు వాడుకుంటున్నాడు కదా వాడు ఎన్నిక లేని మనుషుల చేత త్వణీకరించబడిన వాడైనా మాట్లాడేది దేవుడు నీ వద్దకు ఆ వాక్యము ఎట్లా శరీరధారిగా కృపాసక్త్య సంపన్నుడు మన మధ్యలో ఉండి ఆనాడున్నాడు ఈ రోజు ఈ వాక్యం మన మధ్యలో ఉంది దేవుని వాక్యము నీ వద్దకు వస్తుంది చూడండి మేలైన తిరిగి అలాగూ చేయని వానికి పాపం కాబట్టి ఇస్రాయేళ్ళకి తగున ఇతర దేవతలను పూజించడము వాళ్ళకి తగున అన్ని దేవతలను పూజించడం వారికి తగున దేవుని సేవ మానివేయడం వారికి తగున అది మేలైనది కాదు కదా అది వాళ్ళకి తెలుసు కదా కానీ చేశారంటే పాపాన్ని గట్టుకోలేదా ఈరోజు నీ జీవితంలో ఆ పాపం లేదంటారా నా జీవితంలో ఆ పాపము లేదంటారు పరిశీలించుకోండి అని దేవుడు ఈరోజు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే వాళ్ళు ఆ రీతిగా దేవుని ఎదుట దోషులుగా కనబడినప్పుడు దేవుడు అడుగుతున్నాడు వాళ్ళతోటి చూడండి న్యాయాధిపతులు పదిలో పది అప్పుడు ఇస్రాయేలీలు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించి ఉన్నామని యహోవాకు ఎన్ని సంవత్సరాల తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అప్పుడు అర్థమైంది మాలో పాపముంది రేపు నరకంలోకి వెళ్ళినాక దేవుని ఎదుట నిలబడ్డాక ఆ జీవ గ్రంథంలో నీ పేరు లేనప్పుడు అయ్యో అప్పుడు అనుకుంటావా నేను పాపం లేదు రండి ఎంతకాలం జీవితాలను మోసపరుచుకుంటాం ఇంకెంతకాలం మనల్ని నష్టపరుచుకుంటాం ఎన్ని మేలైనవి వింటున్నాం దేవుడి ఇచ్చిన కృపగా దాగింది మేలైన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు గోడమైన సంగతులు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తుండని అలా తెలుసుకొని విని కూడా కానీ ప్రకారంగా చేయకపోతే నాకు పాపము కలుగుతుంది నా వస్త్రాల మీద మురికి పేరుకుపోతుందే వాటిని ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి నా హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి నా చేతులు శుభ్రం చేసుకోవాలి అని దేవుని సన్నిధికి వస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే వారు అలా పాపము చేస్తూ ఉన్నామని ఒప్పుకున్నాక చూడండి దేవుడు ఏం చేసిండో న్యాయాధిపతులు పదో అధ్యాయం పదిహేను వచ్చినాము అప్పుడు ఇస్రాయలీలు మేము పాపము చేస్తూ ఉన్నాము మీ దృష్టికి ఏది అనుకూలము దాని చొప్పున మాకు చెయ్యము దయచేసి నేడు మమ్మల్ని రక్షించమని చెప్పి అంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాళ్ళు అతిక్రమములు దాచిపెట్టారు ఆ అమోనీలు సీదోనీలు ఆ దేవతలందరినీ వాళ్ళు పూజిస్తున్నారు దేవుని సేవ మానిగస్తారు కానీ పద్దెనిమిది సంవత్సరములు దేవుడు వారిని శత్రువులకు అప్పగించినాక ఈ పద్దెనిమిది సంవత్సరములు పట్టింది వారికి మేము మా దేవుణ్ణి ఎదుటనే మేము పాపం చేసాము మా దేవుణ్ణి విడిచిపెట్టి ఈ బయలులు ఈ దేవతలను పూజించాము అందుకు మాకు ఈ శ్రమ కలిగింది అందుకు మేము ఈ రోజు ఈ దుఃఖంలో ఉన్నాము అందుకు మా శత్రువులు మమ్మల్ని అణిచివేస్తున్నారు చితక మేము ఎక్కడ కూడా విజయాన్ని పొందుకోలేకపోతున్నాము అని పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఆయన కణికిరాన్ని పొందుకోవడానికి పాపాలు దాచిపెడితే అది నిజము ఇంకెంతకాలం నీ జీవితంలో పాపం దాచిపెడతాం ఈ రోజు నీ పాపాలు ఒప్పుకోకుండా ఈ రోజు ప్రభు నన్ను నిద్రిస్తే మీరు పాపములో నుండి చనిపోవుదురు గనుక నేనుండ చోటుకి మీరు రాలేరన్నాడు ఏసు ప్రభు చెప్పండి ఈరోజు నువ్వు పాపంలో చనిపోతావు కానీ నేను యోగిడను నేను ఎన్నికైన వాడిని నాలో పాపం లేదనుకున్నావు చనిపోయిన కానీ నువ్వు పాపంలో ఉండి చనిపోయినవు దేవుడు ఉండి చోటుకి నువ్వు పోగలుగుతావా అందుకు రేపేమి సంభవించినో మాకు తెలియదు చెప్పే నేనుంటానో వినే మీరుంటారో ఎవరుంటారో ఎవరు ఎప్పుడు ప్రభువు ఎవరి ఎవరికి తెలియదు కదా ప్రతి రోజు పాపములు ఒప్పుకోవాలా మన అతిక్రమములు ఒప్పుకోవాలా అయ్యా ఈ రోజు నేను దేని విషయంలో తప్పిపోయిన మాటలో తప్పిపోయినా చూపులో తగ్గిపోయినా హృదయ స్థితిలో తప్పిపోయినా నడవడికలో తప్పిపోయినా ప్రవర్తనలో తగ్గిపోయినా అని ప్రతి దినము మనము నిద్రపోయేటప్పుడు చెయ్యాల్సిన ప్రార్థన అదే లేకపోతే ఆ రాత్రి నువ్వు చనిపోతే నీ పాపములో ఉండి నువ్వు చనిపోతే దేవుడు నుండి చోటికి నువ్వు పోతావా యశు ప్రభుయే కదా మాట చెప్పింది మీరు నీ పాపములోనే ఉండి చనిపోదురు గనుక నేను చోటికి మీరు రాలేరు అన్నాడు పోగలుగుతామా ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలైనవి చెప్పిండు ఎన్ని విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు అవన్నీ చేయకపోవడం వల్ల వాడు వట్టివాడే కదా ఫ్రీ వాడే కదా ధన్యుడు వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడే కదా ధన్యుడు విన్నవాళ్ళు ధనిలు జీవితాల్లో మార్పు లేదు ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనలో మార్పు రావట్లేదు ఎందుకు మనలో దేవుని వాక్యం కనిపించట్లేదు దేవుని వాక్యం మనలో కనిపిస్తే మనం దేవునిలాగానే జీవిస్తాం కదా కానీ ఎందుకు ఈ రోజు మనుషుల్లో కనిపించట్లేదంటే వట్టి వినిపోయే వల్లే కానీ గ్రహించుకోరు మనసు దేవుని తట్టు తిప్పుకోరు అన్నాడు ఏసుప్రభే కదా ఈ ప్రజలు కన్నులారా చూస్తారు చెవులారా వింటారు కానీ మనసు తిప్పుకోరు కానీ ఇస్రాయేలీలు ఆ రోజు వారి హృదయాలు దేవుని తట్టు తిప్పి దేవుణ్ణి సేవించి దేవునికి హేయమైనవి వారిలో నుండి తొలగించినప్పుడు కదా దేవుడు వారిని కనికరించి శత్రువులను కూడా తారుమారు చేసి వాళ్ళు పోగొట్టుకున్న దానికి మరలా దేవుడు ఇచ్చిండా లేదా కాబట్టి వింటున్న నువ్వు చెప్తున్నా నేను మనం అందరము పరిశీలించుకోవాలా అని ఆ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వచనము నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గన జనుల మధ్యను నివసించువాడను నేను నశించి రాజును సైన్యముల కధిపతీన యహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటని ఎప్పుడైతే ఏషయా ఆ సేరుపులు వారు యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతిస్తున్నప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో పాటు ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాళ్ళు స్థుతించినప్పుడు ఆ కడప గుమ్మములు కదిలించబడినప్పుడు ఏషయాలో కూడా తనలో ఉన్న పాపంగా గ్రహించి ఈరోజు నువ్వు లేవా దేవుని సన్నిధిలో కానీ నీ హృదయంలో ఎందుకు రావట్లేదు ఆ పశ్చాత్తాపం ఎందుకంటే నేను పాపము లేని వాడిని నాలో ఏ పాపము లేదు నేను అన్ని విషయములలో దేవునికి లోబడుతున్నా అన్ని విషయాలలో దేవుడు చెప్పిన మేలైనవన్నీ నేను చేస్తున్నాను నేను ఎన్నికైన వాడిని అనుకున్న వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారు అతిక్రమలు ఒప్పుకుంటారు చూడండి ఎక్కడా ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉందన్నాడు ఇది దేవుడు ఉండే స్థలం ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రేయర్ దేవుడు ఇచ్చిన వాక్యము నిజమైతే సత్యమైతే ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఆనాడు ఏషయ్య దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన హృదయంలో పశ్చాత్తాపం వచ్చింది కానీ ఈ రోజు వింటున్న మీ జీవితంలో ఎందుకు పశ్చాత్తాపం రావట్లేదు చెబుతున్న నా జీవితంలో ఎందుకు పశ్చాత్తాపం రావట్లేదు కాబట్టి మనలో పాపం లేదంటారా చెప్పండి ఎందుకంటే వినేవాళ్ళము చెప్పే గాని పాటించము ఇది దేవుని వాక్యమే ఇది దేవుని సన్నిధే మనకిచ్చిన వాక్యము సత్యమే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడే భూమి ఆకాశములైన గతించిపోనేమో గాని ఆయన మాట గతించిపోదే ఆయన ఇచ్చిన ప్రతి వాక్యము సత్యమే ఎందుకు తన తండ్రి దగ్గర తెలుసుకున్నవి నేర్చుకున్నవి తన తండ్రి ఈ లోకంలోకి వెళ్లి చెప్పమన్న సంగతులే చెప్పిండే తప్ప తనంతటా తాను ఏది కూడా యేసు క్రీస్తు ప్రభు ఆ తండ్రే ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు నేను మీ మధ్యలోనే ఉన్నా కానీ మీ హృదయాల్లో పశ్చాత్తాపం రావట్లేదు మీలో ఉన్న పాపాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారు మీ హృదయాలు దేవునికి ఇవ్వలేకపోతున్నాము అని ఆ దేవుడే ఈరోజు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఎందుకంటే మనలో ఎవరం కూడా దేవుడు చెప్పిన మేలనేది ఏది కూడా ఎన్నో మనం ప్రశ్నించుకుంటే పరిశీలించుకుంటే మనం ఎవరం కూడా చేయలేదు ఈ మాట సత్యం ఈ మాట నిజం ఎందుకంటే సత్య స్వరూపైన దేవుడు నిజమే పలుకుతాడు ఆయన మాట సత్యమే కాబట్టి మీ జీవితంలో మీరు చేస్తున్నారా ఎప్పుడైతే ఆయనలో ఆ పశ్చాత్తాపము కలిగిందో అప్పుడు ఆ సేరూపులలో నొక్కడు తాను బలిపీట మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత నా యొద్కు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను గనక నీ పాపమునకు ప్రాయ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయను చూడండి యస్సు ఈరోజు అలానే ఈ లోకానికి వచ్చాడు మన పాపాలకు రాయ చిత్తం కలగడానికి మనమందరము మన పాపముల నుండి విడిపించబడి రక్షించబడాలని విమోచకుడుగా వచ్చిండు దేవుడు కాబట్టే మన పాపాలన్నీ ఆయన రక్తములు కడిగి మనల్ని పవిత్ర దేవుడు మన హృదయాలను పరిశుద్ధపరిచండు రక్షణ వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు కానీ ఆయన ఉద్దేశాన్ని గ్రహించలేక ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించలేక ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడినప్పటికీ సమూహలు ఎలా అయితే సమూహలు కాదు ఆయన ఎవరు సొలోమా రెండు మార్లు ప్రత్యక్షమైన ఆయన దేవుని మాట వినలేదు కవులు దేవుని మాట వినలేదు ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని మాట వింటున్నావా దేవుడు చెప్పినట్టు చేస్తున్నావా యేసుప్రభువే కదా చెప్పింది అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చెప్పినది నువ్వు వెనుక తీయలేదు గనుక దీనిని బట్టి నువ్వు భయపడువాడవు దేవునికి మనం వెనుక తీయట్లేదా మనం చేస్తున్నావా దేవుడు చెప్పినట్టు ఈరోజు దేవుడు నీకు పరిచయం చేయమంటున్నాడు నువ్వు చేస్తున్నావా నాకన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడు ప్రేమించుకుంటున్నా ఆయన ఎన్నో విషయాలు కదా మనకు చెప్పింది ఇవన్నీ ఈ రోజు నీ జీవితంలో చేస్తున్నావా అనే సమాధానం నీకుందా ఇంకెంతకాలం మీరు మోసపోతారు ఇంకెంతకాలము మీ పాపాలు మీలో ఉండి ఆ పాపాన్ని ఇంకా మూటగట్టుకుంటారు ఆస్తులు సంపాదించుకున్నట్టు మీ వస్త్రాలను ఎందుకు అపవిత్రంగా పరుచుకుంటారు కలంకం చేసుకుంటారు శుభ్రం చేసుకోరా అది ఎప్పుడు శుభ్రం అవుతుంది ఒప్పుకున్నప్పుడే కదా అనాడు ఇస్రాయలు దేవుని దగ్గర ఒప్పుకున్నారు అయ్యా మేము పాపాత్మలం అయ్యా అని అయ్యా నువ్వు పరిశుద్ధుడు కాబట్టి ఇది పరిశుద్ధుడు స్థలము నాలాంటి అపవిత్రుడు ఉండగలడు నాలాంటి అపవిత్రమైన మనుషుల మధ్య నివసించేవాడు ఎలా ఉండగలడు నేను నశించిపోయేవాడిని ఇక్కడ ఉండడానికి అర్హుడును కాదు అర్హత లేనివాడు నన్ను కదా అతని దోషము తొలగిపోయింది అతని పాపానికి ప్రాయచిత్తం వచ్చింది యోగ్యుడిగా మారిడు ఈ రోజు మీరు హృదయాలు అలా ఉన్నాయా ప్రభు పరిశీలించుకోమంటున్నాడు ఆ ఏషయ కన్నా మనం గొప్పవల్లమా కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి లూకాసు వార్త పదిహేనో అధ్యాయము లూకాసు వార్త పదిహేనో అధ్యాయము పదిహేడో వచనము అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను ఎట్లా ఇస్రాయలు ఇరవై సంవత్సరాలు పిలిస్తీన్లు చేతిలో ఓడిపోయి దుఃఖంలో ఉన్నారో ఇస్రాయేలీలు ఎట్లా అయితే పద్దెనిమిది శత్రువుల చేత అనగ వాళ్ళ శ్రమ మరీ దురావస్థకు మిక్కిలి శ్రమ కలిగిందో మిక్కిలి శ్రమ కలిగిన దాన్ని వాళ్ళు దుఃఖపడుతున్నారు ఈ తప్పిపోయిన కుమారుడి స్థితి కూడా అట్లనే మారింది ఎప్పుడు బుద్ధి వచ్చింది తన పరిస్థితి మారినప్పుడు ఆ పందులు తినే ఆ పొడ్డును ఆ మేతగడ తినలేని స్థితికి వెళ్ళిపోయింది అప్పుడు అతను అనుకుంటున్నాడు నేను లేచి ఈ పశ్చాత్తాపం మనలో నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిన పశ్చాత్తాపం తప్పిపోయిన కుమారుడికి తండ్రికి దూరమైన కుమారుడికి తనకున్న దుర్యాపారం వల్ల తన తండ్రి ఆస్తిని అంతా తన తండ్రికి దూరముగా దూరదేశం ప్రయాణం వెళ్ళి ఏదో ఆశించి ఏదో దాంట్లో ఆనందము సంతోషం ఉంటది ఏదో దొరుకుతుందని వెళ్ళి ప్రయత్నించిన వాడి జీవితము ఎలా తలకిందులుగా మారింది అన్నాడు ఇస్రాయలీలు ఆయనను మాత్రమే పూజించాల్సిన వారు ఆయనను మాత్రమే సేవించాల్సిన వారు ఇతర దేవతలను సేవించి పూజించడం వల్ల వాళ్ళ స్థితి ఎట్లా మారిపోయింది చూడండి ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వారు ఎవరో తెలుసా ఆయన మాట వినేవారు ఇదే నిర్ధారణ అలాంటి వాడు వచ్చి నీళ్ళ రోగం ఉందంటే ఒప్పుకుంటామా పదివేలైన టెస్టుబేట్ చేసి నిర్ధారించుకుంటావు ఈ రోజు నువ్వు నిర్ధారించుకో నీ జీవితంలో ఇంకా నువ్వు దేవుని మాటి వినకుండా ఇంకా దేవుని ఆజ్ఞలో నువ్వు గై నువ్వు దేవుణ్ణి ప్రేమించిన కావు దేవుణ్ణి ప్రేమించిన దానివి కావు మనము దేవుణ్ణి ప్రేమించిన వారు కాము మనలో సత్యము లేదు మనలో నిజము లేదు మనలో కపటం ఉంది మనలో వేషధారణ ఉంది మనము పైకి ఒక రూపము లోపల ఒక రూపం అనాడు ఆ అదేంటిది ఆ నిబంధన మందస్తు ఉంటే పైకి మేము దేవుని సేవకులం అనుకున్నారా దేవుని బిడ్డలం అనుకున్నారు కానీ లోపల వారి మధ్యలో ఏముంది అన్ని దేవతలు ఉన్నాయి అష్టారత దేవతలున్నారు వాళ్ళ హృదయాలు పూర్ణముగా దేవుని వైపు తిప్పినవి కావు ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు చూడండి కుమారుడికి ఏమొచ్చింది పశ్చాత్తాపం ఈరోజు నీకు ఆ పశ్చాత్తాపం రావట్లేదా అయ్యా నీ పరలోకానికి విరోధంగా అంటే నువ్వు పరలోకం గురించి ఎన్ని ఉపమానాలు చెప్పిన పరలోక రాజ్యంలో ఎవరుంటారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు దేవునితో పాటు ఆయన సింహాసనం మీద ఉంటారు అని పరలోక రాజ్యంలో మీకు ఎవరు ప్రవేశిస్తారు ఎన్ని ఉపమానాలు చెప్పిండు దేవుడు ఆ మాటలన్నీ విన్నాం కదా అవన్నీ మనకు మేలే కదా అలాగూ చేస్తున్నామా అంటే సమాధానం ఉందా నీ జీవితంలో పాపం కాదా ఈ పాపం చేస్తే నేను పాపం పోతే ఎవరి నష్టపోతున్నారు దేవుడు దుఃఖపడతాడు నాడు పద్దెనిమిది సంవత్సరంలో శత్రువుల చేతిలో చింతకుట్టినప్పుడు దేవుడు దుఃఖపడ్డాడు తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ప్రతిరోజు చూస్తున్నాడు తిరిగి ఎప్పుడు నా చింతకు ఈరోజు దేవుడు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు కానీ వచ్చే హృదయం నీకు లేకపోయినాయి పాపాన్ని బట్టి ఒప్పుకునే పశ్చాత్తాపం నీకు లేకపోయినాయి దేవునికి లోపడే హృదయం లేకపోయినాయి ఏం భక్తి ఇది ఏం విశ్వాసము క్రియలు విశ్వాసము ఒట్టిగా ఉండి మృతమవుతుంది ప్రాణం శరీరంలాగా క్రియలు కూడా అలాంటిదే ఒకనొక దినము జీవగ్రంథంలో రాయబడేది నా భక్తిని బట్ట నేను సేవ చేస్తున్న సేవను బట్ట నా పరిచర్ని బట్టి దేన్ని బట్టి నా క్రియలను బట్టే కదా నా ప్రవర్తన బట్టే కదా నేను దేవుని ఎదుట నడుచుకున్న దాన్ని బట్టే తప్పగదా అదే కదా నేను విత్తితే దాని తగ్గ పంట అది విత్తకపోతే దానికి తగిన పంట ఉంటుంది ఎందుకు అంటున్నాడు దేవుడు ఈ సత్యాన్ని ఎందుకు దేవుని బిడ్డలో మనం గ్రహించలేకపోతున్నాం దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి బ్లూకాస్ వార్త అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని లేచి తండ్రి వద్దకు వచ్చాను వాడు దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికర అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకుంటే ఈ కనికరం వస్తుంది ఆనాడు ఇస్రాయలు ఇంకొక ఇరవై సంవత్సరాలు వాళ్ళ ఉన్న అతిక్రమాలు పాపాలు ఒప్పుకుండా వాళ్ళు చేస్తే వాళ్ళు ఎల్లకాలం అట్లానే ఉండిపోయారు ఎందుకండి అంత గర్వము క్రైస్తవులకి ఈ వాక్యం అంటున్న దేవుని బిడ్డలకు ఎందుకు అంత గర్వము అంత డమ్మం ఎందుకు దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోలేనప్పుడు నీ బలహీనతను ఒప్పుకోలేనప్పుడు నువ్వు దేవుని ఎదుట నడుచుకున్న దాన్ని ఉన్నదే ఉన్నట్టు ఒప్పుకోలేని స్థితి నీకు లేనప్పుడు నా దగ్గరకు మీరు రావడం మీకు కరెక్ట్ అంటున్నాడు దేవుడు ఇది మీకు న్యాయమా అంటున్నాడు ఎందుకు మీరు నా దగ్గరకు వస్తున్నారు మీ పాపాలు ఒప్పుకోలేనప్పుడు మీ బలహీనతను ఒప్పుకోలేనప్పుడు మీ మీ స్థితిని మీరు ఎలా ఉన్నారో ఆ స్థితిని మార్చుకోలేనప్పుడు దేవుని ఎదుట తగ్గించుకోలేనప్పుడు ఆయన పాదాల యొక్క పడలేనప్పుడు చేసిన పాపాన్ని బట్టి ప్రాయచెత్తం పొందలేనప్పుడు ఎందుకు రావాలా మీరు నా దగ్గరికి రావడం వల్ల నా నుండి మీకు ఏమి దొరుకుతుంది ఎవరిని మీరు మహిమ పరుస్తున్నారు ఎవరిని మీరు ఆరాధిస్తున్నారు మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు తెలిసిన దానిని ఆరాధించేవాడు తన పాపాన్ని ఒప్పుకుంటాడు అదే కదా సత్యముతో ఆరాధించడం అంటే ఆయన ఇచ్చిన వాక్యమే కదా సత్యము ఆయన మనకి ఇచ్చిన వాగ్దానమే కదా సత్యము మీరు సత్యముతో ఆరాధిస్తున్నారా మీలో యథార్థత ఉందా అతను యథార్థవంతుడు కాబట్టి నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అంటున్నాడు అపవిత్రమైన మనుషుల మధ్య నివసించి అయ్యా నేను పాపిని నువ్వు పరిశుద్ధుడివి కాబట్టి నాకు అర్హత లేదు అని తను తాను దేవుని ఎదుట తగ్గించుకున్నాడు కాబట్టే కదా దోషం తొలగిపోయింది పాపము తొలగిపోయింది తప్పిపోయిన కుమారుడు బుద్ధొచ్చి తిరిగి తండ్రి వద్దకు వచ్చి తనను తను తగ్గించుకొని తన ఇంటి ఒక పనివాడిగా నేను అనిపించుకుంటాను తన కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యత పోగొట్టుకున్నా ఎందుకు తండ్రికి విరోధంగా పాపం చేసినప్పటికీ అను చెప్పినప్పుడు దేవుని వాక్యానికి లోపడ్డారు దేవుని మాటకు విధేయత చూపించారు ఎన్ని వాక్యాలు వింటున్నా మీరు ఎన్ని వాక్యాలు చెబుతున్న నేను మనం ఎంత వరకు దేవుని మాట వింటున్నాం ఎంత వరకు మన జీవితంలో దేవునికి లోబడుతున్నాం ఎంత ఇది మేలైనది ఇలా నేను చేయకుండా ఉంటే నాకు పాపం కలుగుతుందని ఆ పాపము చేయకుండా ఉంటున్నాం ఇది ఇది దేవుని బిడ్డలు తెలుసుకోండి ఇది తెలుసుకున్న రోజు రాండి నేను ఎగిరి దూగుతా ఎక్కడి నుంచి మిమ్మల్ని హత్తుకోడానికి తండ్రికి ఎంత ఇష్టం ఎవడు ఎంత ఆనందిస్తాడు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి గ్రహించిన దేవుని విలువ తెలుసుకున్నావు తండ్రి విలువ తెలిసింది ఆనాడు ఇస్రాయేల్కు దేవుని విలువ తెలిసింది ఆ ఏషాయ్ దేవుని విలువ తెలిసింది ఈ రోజు నీ జీవితంలో దేవునికి విలువ నీకు తెలుస్తుందా నువ్వు విలువైన వాడివి తన విలువైన రక్తమును కార్చి నిన్ను తన తొత్తుగా మార్చుకుంటే అదే దేవుని జీవి జీవితంలో అంటే నీ జీవితంలో అదే దేవునికి దేవుని మాటకు దేవుని ఆజ్ఞలకు దేవుని వాక్యానికి నువ్వు ఏం చూపిస్తున్నావు విలువ చూపిస్తున్నావు నిలువ చూపిస్తే దేవుని కన్నా ఎందుకు ఎక్కువ ప్రేమిస్తాం దేవుని కన్నా ఎక్కువగా దేని వరకు మనం ప్రయాసపడతాం చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి కీర్తనల గ్రంథము చూడండి కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము మూడవ వచనము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి ఈరోజు ఎవరి అతిక్రమములు వాళ్ళకి తెలుసు మేము ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నాము ఎంతవరకు మా ఉద్యమంలో ఎలాంటి దోష లేదు ఎంత మేము దేవునికి తగినట్టుగా ఆయనని పోలి మేమున్నాం ఎంతవరకు దేవుని వాక్య ప్రకారంగా ఉన్నాము మన అందరికి తెలుసు మన అతిక్రమములు కాబట్టి దావీదు ప్రార్థిస్తున్నాడు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి ఎవరి అతిక్రమములు వారికి తెలుసు కాబట్టి మీలో పాపము లేనివాడు మొదట స్త్రీ మీద రాయి వేయమన్నప్పుడు కూడా రాయి ఎందుకంటే అబద్ధపు సాక్ష్యము పలకడం కూడా ఒక పాపమే కదా అది కూడా ఆజ్ఞ అతిక్రమించడమే కదా చూడండి ఈరోజు నీ అతిక్రమములు నీకు తెలిసే ఉంటే ఈరోజు నువ్వు దేవునికి లోబడతా పశ్చాత్తాపము రావాలా నీ హృదయంలో కన్నీరు రావాలా నీ కళలోనిచ్చి కన్నీరు రావాలా ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునిస్తుందంట ఏడుపు ఈ లోకంలో ఏం పొందుకున్నా ఏం మొన్న వాటి గురించి ఏడవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏం లేదు ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైన వాడు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు నేడుండి రేపు ఎండిపోయే గడ్డిని దేవుడు అంతకంటే అలంకరిస్తే వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా కాబట్టి మొదట నా నీతిని రాజ్యమును వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి కాబట్టి వాటి గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు వాటి గురించి ఈ రోజు జీవితంలో దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అనాడు పాపాత్ములుగా ఉన్న వారు దేవుడు వారి దురావస్థను చూసి దేవుడు సహించలేక దేవుడు వారికి సహాయం చేశాడు ఇది దేవుడు ఈ రోజు నీకు నాకు చేస్తాడు కానీ నువ్వు నేను ఆయన నీతిని వెతకాల ఆయన రాజ్యాన్ని గురించి కన్నీలు కాదు విడవలసింది నేను దేవుని మాట దేని విషయంలో వెళ్ళడం తగ్గిపోయినాను దేని విషయంలో నా జీవితంలో దేవునికి లోపడలేకపోతున్నాను శరీరమును చంపు వారికి ఆత్మను దేహమును నరకములో పడద్రోయగల వారికి భయపడమన్నాడు భయం దాని పట్ల ఉండాల నేను పాపములో పడితే నేను దేవునికి విరోధంగా జీవిస్తే నాలో చెడుతనం ఉంటే నాలో పాపం ఉంటే నాలో అన్యాయం ఉంటే ఇవి నన్ను దేవుని రాజ్యానికి ప్రవేశింపలేవు అనే భయం ఉంటే జాగ్రత్తగా బతుకుతాం ఎప్పుడైతే దేవుని పట్ల అలా భయభక్తులు కలిగి ఉంటామో ఆయన ఏది కొద్దు చెయ్యడం ఆయన మహిమ ఐశ్వర్యంలో అన్ని తీరతాయి కొంతకాలం దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టినా కొంతకాలము మనం శ్రమ శోధింపబడినా జీవితకాలం కష్టాలు ఉండవు ఎల్లకాలం బాధలు ఉండవు మనం చెయ్యాల్సింది నీ పట్ల దేవుడు కోరుకునే దానికి నువ్వు ప్రయాసపడాలి చూడండి నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను చూడండి కతిపోయిన కుమారుడు ప్రార్థన ఎందుకంటే దావీది కూడా దేవుని కుమారుడు కదా దేవుని హృదయానుసారుడు కదా దేవుని చింతానుసారుడు కదా కుమారుడు కూడా అంతే కదా కాబట్టే కదా ఇష్టానుసారుడు కాబట్టే కదా ఎప్పుడు వస్తాడని నా కుమారుడు ప్రతి దినం ఆ తండ్రి కనిపెట్టుకొని ఆ కుమారుడిలో వచ్చిన ప్రార్థన దావీధిలో వచ్చిన ప్రార్థన కూడా ఒకటే నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడదువు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడువుగా అగపడదువు నేను పాపములోనే పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు సత్యం ఎక్కడుంటదంట అంతరంగములో ఈ అంతరంగములో హృదయంలో మంతరాలుండి విభేదాలుండి కలహాలుండి కక్షలుండి మత్తరములుండి అసూయలుండి మత్తతులుండి అలరితో కూడిన ఉండి వేషధారులుండి అసూయ ఉండి సత్యం ఉన్నట్ట ఇప్పుడు సత్యంతోను దేవుడిని ఆరాధిస్తున్నావా యథార్థత ఉందా ఇలా వాక్యాన్ని చూస్తే మనలో ఎవరమన్నా ఒక్కరమన్నా యోగ్యులుగా దేవుని ఎదుర్కొంటామండి ఈరోజు నా అంతరంగంలో దేవుడు సత్యం కోరుతున్నాడు చెప్పే వాక్యం సత్యమే కానీ నీ అంతరంగంలో ఉందా సత్యం ఈరోజు నీ హృదయములో నీ అంతరంగములో సత్యముందా ఎందుకంటే ఆనాడు యేసు ప్రభు వారి వశం అవ్వలేదు ఎరుషలేము పదే పక్ష పస్కాపండగా వారి హృదయ అంతర్యమును ఎరిగినవాడు సత్యం లేదు వారిని ఈరోజు నీ హృదయంలో నీ అంతరంగంలో సత్యముందా తాను చూసిన సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలడు ఆయన సహవాస్తములో ఉండి చీకటిలో నడిచేవాడు అబద్ధికుడు కదా పాపములో ఉండి కూడా పాపం లేనివాడని చెప్పుకునేవాడు అబద్ధికుడు కదా మన హృదయంలో సహింపవలనివి కంటే మత్రములు విభేదాలు ఉంచుకుంటే మీరు సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దన్నాడు అంతరంగంలో పగ ఉంచుకున్న అన్నాడు ఈ సత్యం ఉందా చూపే కనికరం కనికరం చూసేవాడు కనికరం లేని తీసుకుంటు దేవుడు మిమ్మల్ని క్షమించాగునా మీరును ఇతరులను క్షమించమన్నాడు నిన్ను నీ పొరుగు ప్రేమించమన్నాడు నీ శత్రువులను ప్రేమించమన్నాడు నీ శత్రువు ఆకలి బనుంటే ఆహారం పెట్టమన్నాడు నిన్ను హింసించే వారిని దీవించమన్నాడు శపించొద్దు కీడు చేయొద్దు ఎందుకు కీడుకు ప్రతి కీడు చేయద్దు మీరు కీడు చేసి శ్రమ మేలు చేసి శ్రమ దూషణకు ప్రతి దూషణ చేయొద్దన్నారు పగలు తీర్చుకోవద్దన్నారు ఈ రోజు ఉన్న ఈ క్రైస్తవుల్లో వారి అంతరంగంలో ఈ వాక్యాలు ఉన్నాయా అన్నప్పుడు వారి అంతరంగంలో సత్యం లేదు కదండి ఆ సత్యాన్ని కదా దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మతో సత్యముతో అన్నాడు ఈ రోజు సత్యం ఉందా మనలో అది మనల్ని మనం పరిశీలించుకోమని దేవుడు అంటున్నాడు చూడండి ఏడో వచనము నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపము హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము ప్రతిరోజు వాక్యము చేత ఉదక స్నానం చేసుకుంటే మనల్ని మనం శుభ్రం చేసుకుంటాం ఈ ఒంటి మీద ఉన్న శ్రద్ధ ఈ ఒంటి మీద ఉన్న అలంకరణ దేవుని పట్ల దీన మనసు కలిగే అలంకరణ ఉండదు చూడండి ఈ ఒంటి మీద ఉండే శ్రద్ధ ఒంటి మీద ఉండే జాగ్రత్త రక్షణ పట్ల ఉండదు మనుషులు ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే పరిగెత్తుతారు అన్ని టెస్టులు చేసుకుంటారు అప్పుడు అమ్మ అదే వాక్యం వచ్చి నీకు చూపిస్తున్నా గాని ఇది నిన్ను పరీక్షిస్తుంది ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధిస్తుంది ఈ వాక్యం ప్రకారంగా నేను లేనే అయితే ఇప్పుడు నేనేం చేయాలా ఆ టెస్టులు చేసుకుని ఎలా నిర్ధారించుకున్నానో ఈ వాక్యాన్ని కూడా నా జీవితంలో చూసుకోవాలి అని ఈ వైద్యుడి దగ్గరికి వస్తున్నారా ఈ వైద్యుడి దగ్గరికి వస్తే శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి ఆయన పవిత్రునిగా చేస్తాడు మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదైన వాడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు చూడండి ఈరోజు దేవుని బిడ్డలు ఇది గ్రహించుకోవాలా గ్రంథము దానియాలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనము నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువ మహత్యము కలిగిన పేకరడు వగు నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి మీ నిబంధనను మీ కృపను జ్ఞాపకము చేయి వాడా దేవుని కృప నాకు అధికంగా ఉండాలా దేవుని కృప అత్యధికముగా ఉండాలా ఆయన కృప వెంబడి కృప పొందుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తుందో తెలుసా ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలా నువ్వు పదివేలు పోయి భాగం ఇస్తేనో వారానికి మూడు రోజులు ఉపవాసం ఉన్నాడు తన ఆస్తిలో వచ్చి ఇచ్చిండి దేవుడు అంగీకరించిండీ వాళ్ళ సమృద్ధిగా వచ్చిన దాంట్లో దేవుని కానికేసారు ఆ భేద విధవరాలు లేమి కలిగిన స్థితులు చూడండి వాళ్ళందరూ అనుకుంటారు కదా కానీ అక్కడ ఎవరు యోగ్యురాలుగా ఎంచబడింది ఆ భేద విధవరా ఈ పరసయుడు శంకరికాడ ఎవరు యోగ్యుడిగా ఎంచబడ్డాడు నీతిమంతుడు అయ్యిండు ఆయన ఆజ్ఞలో అనుసరించుకునే వారికి ఆయన నిబంధన ఆయన ఆయన జ్ఞాపకం చూడండి కాబట్టి ధాన్యాలు ప్రార్థిస్తుండ్రు మేమైతే నీ దారు ప్రవక్తలు నీ నామను మా అధిపతులకు మా పితరులకు ఈ ఉదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక చూడండి మేలైనది ఎరిగి అలాగు చేయని వానికి ఏం కలుగుతుంది పాపము కలుగుతుంది వీళ్ళకి కలిగిన పాపము అదే దేవుడు తెల్లవారినప్పుడే ప్రవర్తలని తన దాసులు పంపించి ఆనాడు ఇస్రాయేలీలకు చెప్పిస్తే మేలైనది చెబితే ఎవరన్నా మాట వింటున్నారండి కాబట్టి పాపం కలిగింది డెబ్బై సంవత్సరాలు శిక్షించబడ్డారు శత్రుల చేతికి అప్పగించండు దేవుడు ఈరోజు నువ్వు ఇది గ్రహించుకోగలుగుతున్నావా ఇది చెబుతున్నా నేను గ్రహించుకోగలుగుతున్నానా ఈరోజు దేవుడు నన్ను మేలనేది ఎరిగి అలా చేయమంటేనే చేయకపోతే నాకు పాపము కలుగుతుంది అని ఈ పాపాన్ని గ్రహించుకోవట్లేదు అదిగో ఆ తాగేవాడు పాపి అదిగో ఆ వ్యభిచారం చేసే ఆమె పాపి ఇదిగో ఈ అన్యులు పాపులు అని మన ఏళ్ళు వారిని చూపిస్తున్నాయి గాని ఆ ఏళ్ళు నీ జీవితాన్ని చూపిస్తుందా నీ ప్రవర్తన చూపిస్తుందా నీ క్రియలను చూపిస్తుందా నీ కంట్లో ఉన్న మట్టినో నలుసునో చూపిస్తుందా చూస్తాం ఎందుకంటే మేము ఎన్నికైన వారం మేము దేవుని ఎందు నిలిచి ఉన్న వారం మాలో ఎలాంటి పాపం లేదు మాలో ఎలాంటి అపవిత్రత లేదు మేము ఎక్కడ కూడా దేవునికి అవిధేయత చూపించట్లేదు ఎక్కడ కూడా మా జీవితంలో దేవుని మాట మేము వినడం లేదు అని అనుకోని తలంచుకొని పాపంలో పడిపోయి దేవుని ఎదుట దోషులుగా ఉన్నారు కదా పరిసైడ్ దోషిగానే ఉన్నాడు కదా చూడండి ఇది ఎంతవరకు మనకు కరెక్ట్ అనేది దేవుడు అడుగుతున్నా వీళ్ళు అందరూ పాపంలో ఉన్నారా అందరూ పాపం చేశారా అనేది కాదు దేవుని ఎవరు ఎలా ఉన్నారా అనే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నారు చెప్పేవాడిని నేనేమి ఎన్నికైన వాడిని కాదు నేనేమి భాగ్యుణ్ణి కాదు కానీ ఆయన కనికరమ్మ పొందుకొని ఆయన యోగ్యతనిస్తేనే ఆయన నాకు ఇవి తెలియజేస్తేనే ఇవి చెప్పమని ప్రేరేపిస్తేనే ఇలా చెప్పాలి అనే ఆలోచన ఇస్తేనే ఇక్కడ దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతున్నా అంతే తప్ప నేను ఉత్తమమైన వాడిని నేను ఒక్కడనే కరెక్ట్ మీరు అందరం పాపులు లోకమంతా పాపులని అనుకోవట్లేదు ఈ పాపుల్లో కూడా నేను కూడా ఒక పాపినే ఎందుకు మాట్లాడేవాడు దేవుడు కాబట్టి ఈ వాక్యము దేవుడు కాబట్టి ఈ వాక్యము నా జీవితాన్ని చూపిస్తారు ఈ వాక్యం వింటున్న మీ జీవితాన్ని చూపిస్తారు అని తలంచుకొని నిలబడుతున్నాను కాబట్టి దేవుని ఎదుటి చెప్పగలుగుతున్నా వినేవాళ్ళు నేనొక్కడినే ఏదో నీతి ఈ లోకమంతా చెడ్డదని చూస్తే ఆ పరిసైడ్ పట్టిన దుస్థితి నాకు పడుతుంది వాడు నరకానికి పడి పాపములు క్షమించబడలేదు ఇంత దేవునిలో ఉండి దేవుని పాటల ఆశ ఉండి ఈ సత్యం తెలిసి కూడా నేను మోసపోయినాడంటే నా అంత వ్యక్తి ఎవరన్నా ఉంటారు అలా మోసపోయిన వాళ్ళంత కన్నా ఈ లోకంలో ఎవరన్నా ఉంటారు చూడండి నువ్వు చెప్పిన మాటలను మేము ఆలకించలేదు నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుటమ్మా అని ఏం చేశారు పాపులమును దుష్టులమై చెడు తన మందు ప్రవర్తించుటూ వారము ప్రభావ నీవే నీతి మంత్రులు అవును దేవుడే నీతుడు ఆయనలోనే పాపం లేదు ఆయననే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన చిత్తము నేను నెరవేరుస్తున్నాను అనే దానికి ఈరోజు మీ జీవితంలో మీకు సమాధానం ఉందా ఆయననే యోగ్యుడు కాబట్టి మేమైతే చూడండి ఇదంతా వద్దు దాని తొమ్మిదిలో ఎనిమిది ప్రభువ మీకు విరోధముగా పాపము చేసినందున చూడండి తప్పిపోయిన కుమారుడి నోటి నుంచి వచ్చిన ప్రార్థన దావీదు నోటి నుండి వచ్చిన ప్రార్థన దానియలు నోటి నుండి వచ్చిన ప్రార్థన అదే నీకు విరోధముగా మేమేం చేసినాము పాపము చేసినాము ఈరోజు ఆయన ఆజ్ఞ ఏందో నీకు తెలిసి ఆయన ఉద్దేశం ఏందో నీకు తెలిసి నీ ఏది దేవుని విధానము మేలైనది కూడా తెలిసి అలా చేయలేదంటే దాని అర్థం ఏందో తెలుసా నువ్వు దేవునికి విరోధంగా దేవుని ఎదుట నేను పాపం చేశావు ఈ వాక్యం విని నీ పాపాన్ని కప్పివేసుకొని మీరు ఉదయంలో పశ్చాత్తాపం రాకుండా నువ్వు వెళ్ళిపోతే ఏమవుతో తెలుసా పాపము నీకు ఈ పాపము కలగడము మేళ ఈ పాపము నుండి విమోచించబడము విడిపించబడము పాపమునకు ప్రాయచిత్తం కలిగించుకొని మీరు వెళ్ళడం మేళ ఇది మీ తీర్మానం మీరు దేన్ని చేయి నిశ్చయించుకుంటారో దానిని మీరు చేయరన్నాడు మీరు దేనికి లోపడతారో దానికి లోపడతాను ఇప్పుడు నేను పాపం లేదు నాలో నేను పరిశుద్ధుడు అనుకుంటే దేవుని ఎదుటి పశ్చాత్తాపాడు దేవుని ఎదుట నేను నువ్వు తగ్గించుకో నీ అతిక్రమంలో ఒప్పుకో కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు అదే దేవునికి లోబడితే ఆపక్ష మాపన పొందుకొని వెళ్తావు అవును ప్రభువా నా జీవితంలో ఎన్నో విషయాల్లో ఇది మేలైనది అని నేను ఎరిగి కూడా చేయలేకపోయినా ఎన్నో విషయాలు నువ్వు ఎన్నో చోట్లగా నన్ను పంపించబని నేను ఎన్నో వాక్యాల విషయాల్లో నేను తప్పిపోయినా కాబట్టి వాటన్నిటిని బట్టి ఈ రోజు దేవా ప్రభువా నువ్వు మాకు జ్ఞాపకం చేస్తున్నావు అంటే ఇంకా ఎక్కడో బలహీనత ఉంది ఇంకా ఎక్కడో మాలో పాపం ఉంది ఆ పాపాన్ని మేము ఒప్పుకోవడానికి ఎందుకు పరిశుద్ధాత్ముడు ఉడ్డి శక్తినే కాదు ఇచ్చేది పరిశుద్ధాత్ముడిని పాపాలు ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు లేకపోతే మనుషులు పాపాలు ఒప్పుకోరు మనుషుల హృదయాలు కదిలించబడము మనుషులు ఆలోచించుకోరు ఎందుకంటే దేవుని పని విధానంలో దేవుని ఆత్మ పనిచేసే విధానంలో అది కూడా బట్టే పాపాలు ఒప్పుకోవడము దేవుని ఆత్మ చేయకపోతే పాపాలు ఒప్పుకోరు మనిషి మారడు కాబట్టి ఈ మాట ఒక్కటే చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి నిహేమ్య గ్రంథంలో నుంచి ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను నిహేమ్య గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనము నీవి చెవి యోగి చూడండి ఈ ప్రార్థన నిహేమ్య ప్రార్థన ఎలా ఉందో నిహేమియా ఒకటో అధ్యాయము నాలుగో వచనము ఈ మాటలు చూడండి నిహేమ్య గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచనము ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి చూడండి ఏడుపు రావాలా అది మారు మనసుని దైవ చిత్తానుసారం అయిన దుఃఖం రావాలి ఆనాడు నేమ్య ఏడ్చుడు ధాన్యాలు ఏడ్చుడు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ధాన్యాలు కూడా అదే కదా అక్కడ ప్రార్థన చేస్తుంది ఆకాశ దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఇప్పుడు ధాన్యాలు కూడా దేవుని ఎదుట తన హృదయాన్ని నిబ్బరం చేసుకొని దేవుని ఎదుట ఒప్పుకుంటుంది అదే కదా ఎట్లనగా ఆకాశ మందలున్న దేవాహో ఎవరి మీద దేవుని నిబంధి ఎవరిని దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు మనం రాసి పెట్టుకోవాలి ఆయన ఆకలు అనుసరించి నడుచుకొని వారిలో పాపము లేదు కాబట్టి వాళ్ళు దేవునికి విరోధంగా పాపము చెయ్యలేదు కాబట్టి చూడండి ఎట్లనగా ఆకాశం దేవా యహోవా భయంకరుడు గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా దానియులు ప్రార్థన నేహేమ్య ప్రార్థన దావీదు ప్రార్థన ఒకటే ఎందుకంటే ఆత్మ వారిని ఒప్పింపజేస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మన పక్షము నుండి మనకు విజ్ఞాపన చేస్తాడు ఇది మనుషులు చేయలేదు దేవుని ఆత్మ లేనివాడు ఇలా చేయలేడు దావీధిలో ఉన్న ఆత్మ దావీధిలో ఉన్న పాపాన్ని ఒప్పిస్తుంది నెహేమ్యలో ఉన్న ఆత్మ నిహేమ్యని పాపాలు ఒప్పిస్తుంది ఆనాడు సమీహలు ప్రవక్త చెప్పినప్పుడు ఆ మాటను బట్టి వారి పాపాలు ఒప్పుకొని దేవుని ఎదుట పాపాత్మలను ఒప్పుకొని ఉపవాసం ఉండి మరలా యుద్ధానికి వెళ్ళి విజయం పొందారు ఇప్పుడు ఒప్పుకోవాలా ఒప్పుకోకపోతే ఆయన నిబంధన నీకు ఉండదు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోడు ఆయన కనికరం ఉండదు ఆయన కటాక్షం ఉండదు అందుకు ఇక్కడ అంటున్నాడు చూడండి నీ చెవి యొక్క నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేళలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను వాళ్ళ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాడు ఎవరు నెహమి ఇస్రాయల్ పాపాన్ని ఎవరు ఒప్పుకుంటున్నారు ధానియాలు ఒప్పుకుంటున్నాడు ఆనాడు ఇస్రాయల్ చేసిన వారి పక్షాన యహోవా ఎవరు మొరపెట్టారు సమూహాలు మొరపెట్టాడు ఈరోజు నీ కళ్ళ ముందు ఉన్న వాడిని పాపంలో ఉన్న వాడిని నీచంగా చూస్తున్నావా వాడిని ప్రేమించి పాపాలు ఒప్పుకొని ఆ దేవుని నిబంధన ఆ దేవుని కటాక్షం వాడు పొందుకోవాలని ప్రయాసపడుతున్నా చెప్పండి ప్రేమ మనలో ఉందా నీ మనసు మనకుందా ఇది క్రీస్తు కలిగిన మనస్సుంటేనే క్రీస్తు ఆత్మ మనలో ఉంటేనే క్రీస్తుని పోలి ఆయనకు తగినట్టుగా నడుచుకుంటే తప్ప మనం చేయడం ఇది కష్టమే ఎందుకంటే శరీరానుసారముగా శరీరమును అనుసరించి నడుచుకుంటే ఇది మనం చెయ్యలేం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటే తప్ప ఇది చేస్తాం అప్పుడు అంటున్నాడు చూడండి ఇస్రాయేలీ కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నేను నా తండ్రి ఇంటి పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అస్తయ్యముగా ప్రవర్తించిదిమే నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనాను కట్టడలనైనాను విధులనైనాను మేము గై కొనకపోతే మీ ప్రార్థన ఏంటంటే దావీదు దావీ అంటున్నా దానియలు ఎంత సేమ్ సేమ్ ప్రార్థన దానియాలు సమయలు ఏలెవరు దానియలు నెహిమేమి పక్క పక్కన ఇద్దరు కాదు కదా ఆనాడు స్నేహిమలో ఉండి విజ్ఞాపన చేపించిన ఆ ఆత్మే దానియలలో ఉండి విజ్ఞాపన చేపిస్తుంది దానియల్ని దేవుని ఎదుట ఒప్పింపజేస్తుంది ఎందుకంటే అతను అక్కడే ఉన్నాడు అక్కడ అతను అక్కడే దేవుడిని ప్రకారంగా ఉన్నవాడు చూడండి ప్రవర్తిస్తుంది నీ సేవకుడైనా మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడాలను దేవుడు మాజీ అదే సార్ నెట్వర్క్ అదే స్టాప్ అయినట్టు ఉంది నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా వచ్చిందని తెలియదు ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం గల దేవ నీకు వందనాలు స్తోత్రములయ ఇంతవరకు నా తండ్రి నా దేవ ఆయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు అయ్యా దేని విషయంలో ప్రభావం నీ మాట వినలేని వారిగా ఉన్నాము దేని విషయంలో ప్రభు నికు లోపడకుండా ఉన్నాము దేని విషయంలో నేన నీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము మేలేనది ఇదని మేము ఎరిగి కూడా అయ్యా మేము అవిధేయత చూపించి పాపం చేస్తున్నాము తండ్రి అయ్యా మేము పాపాత్ములం అని మేము ఒప్పుకుంటున్నామయ్యా మా అతిక్రమములు దేవా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా అయ్యా నాయన నీ నిబంధన మా పట్ల జ్ఞాపకం మమ్మల్ని కటాక్షించండి మమ్మల్ని కనికరించండి అన్నాడు తండ్రి తండ్రి వాళ్ళున్న ఆ యొక్క శ్రమల నుండి వారందరి పట్ల చేసినా చేసిన కార్యమే నా తండ్రి ఇదనం ఒప్పుకున్న మా ఎడల కూడా ఆ రీతిగా చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రార్థిస్తూ నా పాపములు నా దోషములు నా అతిక్రమములు నా సమస్త హేయమైన వాటన్నిటిని బట్టి దృష్టికి నీచమైన అసహ్యమైన కార్యములన్నిటిని జరిగించిన దాన్ని బట్టి అబద్ధమును జరిగించిన దాన్ని బట్టి అంతరంగంలో లేని సత్యమును బట్టి అయ్యా దేని విషయంలో తప్పిపోయిన దాన్ని బట్టి అయ్యా వాటి అన్నిటిని బట్టి ఈ ని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మమ్మల్ని క్షమించి కనికరించి నీ నిబంధనను నీ కృపను మరలా మా జ్ఞాపకం చేసుకో మా అందరి మీద మరలా నైనా నీ వెలుగును ప్రకాశింపజేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ప్రజరాడు అక్క అందరికి ఆశీర్వాదం మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబిఎం గ్రూప్ బ్రదర్ సిస్థి కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపం ప్రార్థిస్తున్న కుటుంబకులకి ఇంకా ఎవరైతే ఆరాధనలో పాల్గొనలేదో ఆ కుటుంబికులు అందరికీ సదాకాలం తోడైండుని గాక ప్రైజ్ లాడ్స్ ఇస్తారు బ్రదర్స్ అందరూ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ బ్రదర్స్ ప్రైజ్లాడ్ అందరూ